సంకీర్తన సంఖ్య నాలుగు వందల నలభై ఏడు తప్పదోయవే దైవ శిఖామణి ఇప్పుడు నీ కృప నెనసి అనలము పొడగని అటు నిటుమిడుతలు కినిసి ఎందు మగ్గిన అనువగు విజ్ఞానము ఆత్మ వెలుగగ మొనసి ఇంద్రియములు మోగి అరిమురి కమలములటు వికసించిన మెరసితు తుమ్మిదలు మించుగది తరినా నా హృదయము తగ వికసించిన తరమేన జ్ఞానతమము అది నాకూ ఈ రీతి శ్రీ వెంకటేశ్వర ఇన్నియు నూరకేయుండగా ఉదిగియుండె నేరిచినీ భక్తినిలుపగమదిలో చేరగతి లేక చిడి కచిమిడి నదివో